యమక భారత రచన పూర్ణప్రజ్ఞలు పాల్గొన్న ఒక నిండు పండిత సభలో కవులు కొందరు ఒక కోరిక కోరారు మీరు ఊహాతీతమైన శాస్త్ర పాండిత్యాన్ని కలిగి ఉన్నారు ఇదే ప్రావీణ్యాన్ని కావ్యాల విషయంలో కూడా చూడాలని మా కోరిక ఇలా అడిగిన వాళ్లలో మధ్వాచార్యుల పట్ల అసూయతో మండిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పటికప్పుడే మధ్వాచార్యులు తమ కావ్య ప్రతిభని కూడా అసాధారణమైన రీతిలో ప్రదర్శించారు ఎన్మాతాపతిమ వాద పరమానందం ఉత పరమానం దంపత్య జాజ్యాశ్రమై సదైవ పరమానందం ఈ శ్లోకంతో ప్రారంభించి మహాభారతంలోని కృష్ణుని సర్వోత్తముడిగా సమర్థించేలా కావ్యగానం చేశారు ప్రతి శ్లోకంలోనూ ఒక యమకం ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క రకమైన యమకం ఇలా యమకాలంకారాలతో పద్దెనిమిది పర్వాల మహాభారత సౌందర్యాన్ని ఎనభై యొక్క వర్ణిస్తూ ఆయన కావ్యగానం చేస్తే సభంతా ముగ్ధమైపోయింది అలాగే సభని ఆశ్చర్యానందాలతో ముంచిన మరో శ్లోకం ఇలా ఉంది ఇదొక అద్భుతమైన యమకాలంకార శ్లోకం సంస్కృత సాహిత్యంలో ఇదొక అనుపమానమైన రచన సభ కోరిక మేరకు ప్రతి ఒక్క భా పూర్ణ ప్రజ్ఞులు కొత్త అర్థాలు చెప్తూ భగవంతుని యొక్క గుణ వర్ణించారు ఆ సభలో ఆప్త శిష్యులు హృషికేశ తీర్థులు నరహరి తీర్థులు అప్పటికప్పుడే గురువుల మహాభారతాల వివరణని లిఖించారు దాన్ని యమక భారత వ్యాఖ్యానంగా చేశారు నరహరి తీర్ధల ఆ రెండు టీకలు ఇప్పుడు లభ్యమవుతాయి కృషికేశ తీర్ధల వివరణ ఆయన లెక్కించిన ప్రతిలో ఉంది పద్మనాభ తీర్థుల తర్వాత శిష్యత్వం స్వీకరించిన నరహరి తీర్థులకు మధ్వసిద్ధాంత ఆచారం పట్ల అపారమైన కోరిక ఉండింది మధ్వాచార్యులు దాన్ని గుర్తించి నువ్వు కళింగ ప్రాంతంలోనే తత్వ ప్రచారం చేస్తూ శ్రీహరిని ఆరాధించు ఏదో ఒక సమయంలో నీకు అక్కడ రాజ్యాధిపత్యం లభిస్తుంది రాజు లేకుండా అరాచకం ఏర్పడినప్పుడు అలా ప్రాప్తమవు అప్పుడు నువ్వు సమర్థవంతంగా పాలించి దేశాన్ని ప్రజల్ని రక్షించాలి సన్యాసికి రాజ్యభారం ఏమిటి అనే సందేహం వద్దు ధర్మం దారి తప్పుతున్నప్పుడు సమర్థులైన వాళ్ళు ఎవరైనా సరే పాలించవచ్చు లేకపోతే భగవంతుడు నచ్చడు మా అనుగ్రహం ఎప్పటికీ రక్షణ కవచ్చినలా మిమ్మల్ని కాపాడుతుంది ఆ రాజ్యానికి తగిన ఉత్తరాధికారి దొరికినప్పుడు ఇక్కడికి వచ్చేయండి అలా వచ్చేటప్పుడు అక్కడ కోశాగారంలో ఉన్న మూలవ సీతారామ ప్రతిమలను కూడా తీసుకురండి ఆ విగ్రహాలు స్వయంగా సీతారాముల చేత బ్రహ్మదేవుడికి అనుగ్రహింపబడి పూజింపబడినది హనుమంతుడిగా ఉన్నప్పుడు మేం వాటిని పూజించాము ఇప్పుడు గజపతి కోశాగారంలో ఉన్న ఆ విగ్రహాలు మీ ద్వారానే మళ్ళీ నాకు లభిస్తాయి గురువు ఆజ్ఞను శిరసావహించి నరహరి తీర్చులు కళింగ దేశానికి ప్రయాణమయ్యారు నరహరి తీర్చులు కళింగ దేశానికి వెళ్ళిన కొంతకాలానికి గురు చెప్పిన పరిస్థితి ఏర్పడింది రాజు సంతానహీనుడై చనిపోయాడు ఏ క్షణంలోనైనా శత్రువులు దాడి చేస్తారేమో అన్న భయం పట్టుకుంది వాళ్లకి రాజపత్ని ఒక ఆమె గర్భిణిగా ఉన్నప్పటికీ తక్షణమే అధికారంలోకి రావడానికి అర్హులైన వాళ్ళు ఎవరూ ఆ సమయంలో వాళ్ళ దృష్టి మత్స్య సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న నరహరి తీర్థుల పడింది అప్పటి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని నిర్వహించవలసిందిగా మంత్రులు వెళ్లి నరహరి తీర్థుల్ని ప్రార్థించారు ఆయన వారి ప్రార్థనను అంగీకరించి రాజ్యభారాన్ని స్వీకరించారు ప్రపంచ చరిత్రలో రాజైన సన్యాసి బహుశా నరహరి తీర్థులు ఒక్కరే ఇదంతా మధ్వానుగ్రహం బలనే జరిగిందని నరహరి తీర్థులకు అర్థమైంది సహ్యాద్రి ప్రాంతంలో మధ్వాచార్యులుండగా జయసింహ రాజు పబ్బిన రాయబారి ఒకరొచ్చి నమస్కరించి రాజాజ్ఞం మీ గ్రంథ భాండాగారాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి ఏర్పాటు చేశాం దయచేసి మీరు స్వయంగా వచ్చి స్వీకరించవలసింది అని ప్రార్థించారు వాళ్ల ప్రార్థన మేరకు పూర్ణ ప్రజ్ఞులు కాసరగోడకు ప్రయాణమయ్యారు మధ్వాచార్యుల ప్రయాణ వైభవం అలా ప్రయాణం చేస్తూ తనతో వాదానికి దిగిన దుర్వాదులందరినీ ఓడిస్తూ వెళ్లారు కాసరగోడ దగ్గరలోనే మధుర అనే దేవాలయంలో రాత్రికి బస చేశారు తెల్లవారుజామునే ప్రాతఃసంచ కార్యక్రమం ముగించుకుని మధ్వాచార్యులు బయలుదేరారు ఒక శిష్యుడు తులసిమాలను గురువు మెడలో అలంకరింపజేస్తే మరొకరు శుచిగా గురువుల దేవతార్చన పెట్టుకుని తల మీద పెట్టుకున్నారు ఇంకొకరు ఆయన దండ కమలాల్ని పట్టుకున్నారు ఇంకొక యువ శిష్యుడు గ్రంథ భారాన్ని స్వీకరించాడు దేవస్థానం గంట గణగణ మోగింది అదే ఆదేశంగా భావించి పూర్ణ ప్రయాణం ప్రారంభించారు ఒక శిష్యుడు ఆయనకి తెల్లటి కొడుకు పట్టాడు మరొక శిష్యుడు ఆయన ముందు కూర్చుని ఆయనకు తన భుజాల మీద కూర్చుని పెట్టుకుని నడవటం ఆరంభించాడు చూడటానికి అతడు గురువును మోస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ భరించేవాడు కూర్చునేవాడు అన్ని కూడా ముఖ్య ప్రాణులే అసంఖ్యాకంగా ప్రజలు వారి వెనక వెళ్తున్నారు వాళ్ల రాకను తెలిసిన జయసింహ రాజు తనే స్వయంగా వచ్చి వాహనం దిగి కాలినడకన పూర్ణప్రజ్ఞల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు అనంతరం వారిని ముందుంచుకుని గజ తొరగ వగైరా వాహనాలతో ఊరేగింపుగా విష్ణు దేవస్థానానికి తీసుకువెళ్లారు అప్పటికి అక్కడ ఒక పెద్ద జనసాగరం ఎదురు చూస్తోంది ఎక్కడెక్కడి జనం తేజవమూర్తులైన మధ్వాచార్యులను చూడటానికి గుమ్మి కూడారు వారి శిష్యవర్గం గురువులు రచించిన ద్వాదశ స్తోత్రం మొదలైన కృతులు పాడుతూ నర్తిస్తున్నారు జయసింహరాజు ప్రజల తోపులాటలను సహిస్తూ వారి వెనకాల వినయంగా నడుస్తూ వస్తున్నారు ఆ ప్రజాసమూహం మధ్యలో ఎర్రటి పాదాలతో సింహగాంభీర్యంతో బంగారపు శరీర ఛాయితో ఉదయిస్తున్న సూర్యకిరణాలు రాశిలా ప్రకాశిస్తున్నారు మధ్వాచార్యులు దైవత్వం ఉట్టిపడుతున్న ఆ తేజవమూర్తిని చూసి అందరూ భక్తి పార్వశంలో తేలియాడిపోతున్నారు జగద్గురువు విశ్వరూపం అందరికీ ఆయన్ని దగ్గర నుంచి చూడాలనే కానీ జనాలని తోసి ముందుకు వెళ్లే శక్తి అందరికీ లేదు ముఖ్యంగా వృద్ధులు మహిళలు పిల్లలు ముందుకు పోలేకపోతున్నారు ప్రజల మనసు గ్రహించిన మధ్వాచార్యులు తక్షణమే ఒక విశిష్టమైన యోగ ప్రదర్శించారు అద్భుతం ప్రతి తమ ఎదురుగా మధ్వాచార్యులు నిలబడ్డారా అనిపించింది ఆయన వక్షస్థలంపై భాగం ప్రతి ఒక్కళ్ళకే స్పష్టంగా కనపడుతుంటే తన్మయత్వంతో ఆహా అనుకుంటూ నమస్కరిస్తూ మురిసిపోయారు ఇలాంటి సకల సిద్ధుల సాకార మూర్తి మధ్వాచార్యులు మాత్రమే జరిగిందేమిటో తెలుసుకున్న తర్వాత ప్రజలంతా యుగ పురుషులుగా పూర్ణ ప్రజ్ఞల్ని కీర్తించారు మధ్వాచార్యుల ప్రశస్తి విస్తృతంగా దేశమంతా పాకింది వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వారిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు వారిని చూసిన వెంటనే మనం విన్నదానికంటే ఎంత ఉన్నతమైన స్వామి వీరు అని ఆశ్చర్యానందాలలో మునిగిపోయేవారు భాగవత ప్రవచనం మధ్వాచార్యులు తమ చాతుర్మాస్య దీక్ష ప్రారంభంలో సాగించిన ఆధ్యాత్మిక సభలన్నీ సత్వరహితంగా సభికులకు తోచేవి వారి ప్రవచనంలో ప్రధాన విషయం శ్రీమద్భాగవత పురాణం ఆ పురాణమంతా శ్రీకృష్ణుని జీవిత చరిత్రే పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలం ముక్తి పురాణాన్ని చదివే బాధ్యత శిష్యాగ్రేసరులైన ఋషికేశ తీర్థులవి ఋషికేశ తీర్థులు శ్రావ్యంగా శ్లోకాలు చదువుతుంటే గంభీరంగా మధ్వాచార్యులు ప్రవచనం చేసేవారు సరస్వతీ కటాక్షులు గనక వారి వాగ్ధాటి విషయ వర్ణన స్ఫుటమైన భావ వ్యక్తీకరణ శ్రోతలైన పండిత పామరులను ఆనంద సాగరంలో ముంచెత్తుండేవి భాగవత తాత్పర్యం ప్రతిరోజు మధ్వాచార్యులు నోటి వెంట భాగవత పురాణం వింటూ వచ్చిన జిజ్ఞాసులు మధ్వాచార్యులను ప్రార్థించారు భాగవతాది పురాణాలన్నీ కూడా ఎంతో జటిలమైనవి వాటి యథార్థ పరిజ్ఞానం వేదాల తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడానికి అపారంగా ఉపకరిస్తాయి అయితే ఇవి సామాన్యులకు క్లిష్టమైనటువంటి భాషలో వ్యాసుల వారు రచించినవి వీటి మర్మం పామురులకు అర్థమయ్యేలా పురాణాలకు కూడా ఒక భాష్యాన్ని రచించాలి ఆలస్యం చేయలేదు వ్యాస దేవులను స్మరించుకుని శ్రీమద్భాగవతి తాత్పర్య రచించారు నిజానికి సమగ్ర పురాణ ప్రపంచ విశ్లేషణ త్రివిక్రమ పండితులు లికుచ వంశం అనేది అప్పటి విద్వాంసుల వంశాల్లో ఒకటి తపస్సు కవిత్వం మొదలైన సద్గుణాలకు నిలయమని ఆ వంశానికి పేరు ఆంగేయరసోత్రీకులైన ఆ వంశస్థులులో సుబ్రహ్మణ్య పండితులని ఒక జ్ఞాని ఉండేవారు ఆయన భార్య ఎంతో అనుకూలవతి వారిదెంతో అన్యోన్యమైన దాంపత్యమైనప్పటికీ వారికి పుట్టిన పిల్లలందరూ వెంట వెంటనే చనిపోతూ ఉండేవారు విధి ఎంత విచిత్రమైంది వాళ్లకి ఎప్పటికన్నా తమకి ఒక కొడుకు పుట్టాలని కోరిక ఆమెకు శ్రీకృష్ణుడంటే మహాభక్తి తన కోరిక నెరవేరడం కోసం హరిహరులను సేవించాలని నిశ్చయించుకున్నారు అలా వాళ్ళిద్దరూ స్థిరమైన మనస్సుతో అకుంఠిత దీక్షతో శంకర నారాయణులను సేవించారు శ్రీహరి సర్వోత్తముడైతే హరుడు మనోనియామకుడైన విద్యా దేవత వాళ్ళిద్దరి అనుగ్రహంతో సుబ్రహ్మణ్య దంపతులకి ఒక కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడిలో గోచరించిన అపూర్వ లక్షణాలను బట్టి అతనికి త్రివిక్రమ అని పేరు పెట్టారు పుణ్యమాసాల్లోనే మరో కొడుకు పుట్టాడు ఈ కుర్రవాడికి శంకర అని పేరు పెట్టారు వయసు వస్తున్న కొద్దీ వాళ్ళిద్దరిలోని అసాధారణ ప్రతిభ నలుగురిని ఆకర్షించేది త్రివక్రముడిది విచిత్రమైన కావ్య ప్రతిభ అతని మొదటి మాటే ఒక కావ్యం చిన్న వయస్సులోనే త్రివిక్రముడు రచించిన ఉషాహరణం అనే కావ్యం విద్వాంసుల ప్రశంసలను అందుకుంది యుక్త వయసు వచ్చే నాటికే అతడు త్రివిక్రమ పండితుడిగా గుర్తింపు పొందాడు ప్రభుత్వంలో లాగానే వేదాంతంలో కూడా అపారమైన జ్ఞానాన్ని త్రివిక్రమ పండితులు సంతరించుకున్నాడు ఒకరోజు అతడి గురువులు అద్వైత వేదాంత పాఠం చెప్తున్నప్పుడు అతను ప్రశ్నించాడు ఈ మాయ పరికల్పన తమ్మతమైంది కానీ ఏ విధంగానూ దీన్ని ఒప్పుకోవడానికి సాధ్యం కావడం లేదు దీనికి మీరేమైనా వివరణ ఇవ్వగలరా ఇలా త్రివిక్రముడు సంధించిన ప్రశ్నలకు గురువు ఆనంద పడుతున్నారు గానీ సమాధానం చెప్పలేకపోతున్నారు అలాంటి రోజులలోనే ఒకసారి భాను అనే ప్రాభాకర మత పండితుడు త్రివిక్రముడితో పోటీలో ఓడిపోయాడు అద్వైత మతంలో ఒక లక్ష ప్రచారంలో ఉన్నాయి విచిత్రం ఏమిటంటే అన్ని త్రివిక్రముడికి అసాధారణమైన పాండిత్యం వగ్గింది యుక్త వయసులోనే విద్వత్ శేఖరుడు అనిపించుకున్నాడు తండ్రికి కొడుకు పట్ల అవ్యాజమైన ప్రేమ అభిమానం ఒక రోజు తండ్రి కొడుకును పిలిచి భగవంతుడు నిర్గుణుడు అని ఆరాధించడం సంస్కరం కాదు ముక్తి అనేది జ్ఞానము ఆనందము మొదలైన గుణాలతో కూడి ఉండేది నిర్గుణోపాసన వల్ల అంతటి ముక్తి సాధ్యపడదు అలాంటి ముక్తి సాధించాలంటే గుణపూర్ణుడైన వాసుదేవునే భుజించాలి నువ్వు కూడా అలానే చేయి ఇది అచ్యుత ప్రేక్షకుడు వారి అంచ్యకాలంలో గురువులకు ఇచ్చిన సందేశాన్ని జ్ఞప్తికి తెస్తుంది అంటే ఆలోచించిన వారికి బ్రహ్మ నిర్గుణాత్మకమైన వాదన నచ్చదు ఒకవైపు మాయావాద దుర్ఘటమనే భావాలు మరో మరోవైపు నిర్గుణ బ్రహ్మ కల్పనను నిరాకరించాలన్న తండ్రి ఆదేశం ఎటు తేల్చుకోలేని స్థితి ఈ దశలో ఆయన నిర్గుణోపాసన ప్రతిపాదించే మాయావాదుల వాదాన్ని మరోసారి అధ్యయనం చేశారు త్రివిక్రమ పండితులు ఇలా డోలాయమాన స్థితిలో ఉన్న సమయంలో అతని తమ్ముడు శంకర పండితులు మధ్యుల ప్రవచనం వల్ల ప్రభావితులై ఆయన శిష్యకం స్వీకరించారు ఒక శుభ ముహూర్తంలో త్రివిక్రమ పండితుని వివాహం జరిగింది గృహస్థాశ్రమ ధర్మాచరణ అంతా సజావుగానే సాగుతోంది కానీ ఏ వాదం సరైనది ఏ సిద్ధాంతాన్ని నేను అనుసరించాలి అన్న విషయంలో సందిగ్ధ స్థితి మాత్రం మనసులోంచి తొలిగిపోలేదు అనేక ఈ విషయం మీద మనసు కల్లోలానే గురయ్యేది ఏది ఏది సరైన మార్గం ఏ తత్వాన్ని నేను అనుసరించాలి అన్న ప్రశ్న మస్తిష్కాన్ని తొలి ఉండేది వేదాల అర్థం చేసుకోవాలంటే వేదవ్యాసులు రెక్కించిన బ్రహ్మసూత్రాలే ఆధారం వాటి సహకారం లేకుండా వేదాలు తదితర శాస్త్రాల మూల స్వరూపాన్ని తెలుసుకోలేం కానీ బ్రహ్మసూత్రాలు అర్థం తెలుసుకోవాలంటే వాటి మీద భాష్యం అధ్యయనం చేయాలి అయితే ఏ భాష్యాన్ని అధ్యయనం చేయాలి బ్రహ్మసూత్రాల మీద ఒక భాష్యం కాదు శంకర భాష్యం చాలా భాష్యాలు వచ్చాయి వీటిలో ఒకదానికి మరొకదానికి పొంతన లేదు ఇంత పరస్పర వైరుధ్యం ఉన్న భాష్యాల్లో ఏ భాష్యం ప్రామాణికమని చెప్పగల పోనీ అన్ని అధ్యయనం చేద్దామంటే అది పూర్తిగా మరింత గందరగోళ స్థితిగా ఉపయోగించడం మాత్రమే అవుతుంది ఇదంతా ఎందుకు కొన్ని తరాలగా పరంపరగా వచ్చింది కాబట్టి శంకర భాష్యం ఒక్కటి తగిలితే సరిపోతుందేమో మరి దాని విరుద్ధంగా వచ్చిన భాష్యాలన్నీ అర్థరహితమేనా పోని భాష్యాల సంగతి పక్కన పెట్టి నేరుగా ఉపనిషత్తు అధ్యయనం సాగిస్తే అదెలా సాధ్యం బ్రహ్మసూత్రాలు తదితర శాస్త్రాలతో ప్రతిపాదించబడిన మార్గాన్ని కాదనే మరో రకంగా ముక్తి ఎలా సాధ్యపడుతుంది జ్ఞానము ఆనందము తదితర గుణాల పూర్ణ స్వరూపుడు సర్వ వ్యాపితుడు సర్వశక్తిమంతుడు సర్వ జగత్తుకి ఆధారభూతులు అయిన భగవంతుణ్ణి ఉపాసించుకుంది శాస్త్ర సమ్మతం అంతటి విశ్వరూప శక్తిని నింద్రాకారుడని ఎలా భావించడం అతడు ఎలాంటి ఆకారము లేని ప్రకాశం మాత్రమే ఉన్నమాట నమ్మదగినదేనా లేదంటే ప్రకాశం లేని స్వరూపాన్ని ఉద్దేశించే బ్రహ్మోపాసన సాగిద్దామా అంటే అది అంధకారాన్ని ఉపాసించడమే అవుతుంది కదా అందువల్ల లభించే ముక్తిని అంధతమస్సే అనాల్సి వస్తుంది కదా ఇలా అనేక సార్లు తర్జన భర్జన చివరికి బ్రహ్మ నిర్గుణతత్వ వాదన సంతృప్తికరంగా లేదు ఇందుకోసం మనకి కావలసిన స్మృతిపరమైన సుదాచారాన్ని ఆచరిస్తూ వేద పురాణ భారత భాగవతాదులను అధ్యయనం చేస్తూ వాటిల్లోంచి మనకు అర్థమైనంత అర్థం తీసుకుని ముకుందుణ్ణి గుణపూర్ణుడని ఉపాసించటమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు త్రివిక్రమ పండితుడు నుంచి అలానే చేయడం ఆరంభించాడు అలాంటి రోజుల్లో ఒక రోజున పూర్ణపిజ్ఞల గురించి వినటం తటస్థించింది త్రివిక్రముడిలో ధ్వరిస్తున్న తత్వ అతన్ని మధ్యల ప్రవచనం వినేలా చేసింది అది ఎలా జరిగిందంటే అద్వైత మత పండితులంతా కలిసి త్రివిక్రమ పండితుడి దగ్గరికి వెళ్లారు స్వామి పూర్ణప్రజ్ఞులు అనే మహాచతుడొకరు పరంపరాగతంగా వస్తున్న మన అద్వైత సిద్ధాంతాన్ని ఒక సాధారణ మాయావాదంగా వర్ణించి ఖండిస్తున్నారు మీరు మహాపండితులు మీరు తప పూర్ణపజ్ఞులను ఎదిరించి ఓడించగలిగిన వారు లేరు మీరు చొరవ తీసుకుని మధ్వాచార్యుల్ని తత్వసిద్ధాంత వాదనలో ఓడించి పరంపరాగతంగా వస్తున్న అద్వైతవాద సౌధాన్ని కాపాడాలి అంటూ అభ్యర్థించారు త్రివిక్రమ పండితుడికి తెలియదు తాను నిజంగా మధ్వల్ని గెలవగలడో లేదు ఏం చెయ్యాలి ఇంతలో ఒక సభలో మధ్వల శిష్యులు తారసపడ్డారు చర్చ జరిగింది త్రివిక్రమ పండితుల వాగ్ధాటి ముందు వాళ్ళు నిలవలేకపోయారు అద్వైత పండితులు హర్షధ్వానాలు చేశారు ఇక మధ్వల్ని కూడా త్రివిక్రమ పండితుల సినాయాసంగా జయించేస్తారన్న నమ్మకం వాళ్లలో తిరిగింది కానీ త్రివిక్రమ పండితునికి అలా అనిపించటం లేదు ముందుగా నేను గ్రంథాలను చదివి అర్థం తీసుకోకుండా మధ్వలతో వాదానికి దిగటం ఎలా సమంజసం అనుకున్నాను వెంటనే తమ్ముడైన శంకర పండితుల్ని అడిగారు నువ్వు మధువులకు ప్రియ శిష్యుడిలో ఒకడేవి కదా మధ్వ మత గ్రంథాలను చదివే అవకాశం నాకు కల్పించగలవా నిజానికి తమ్ముడికి గల ఒక బాధ్యత మధ్వ భాండాగారాన్ని పరిరక్షించడం సులువుగానే త్రివిక్రమ పండితుల అధ్యయనం ప్రారంభమైంది శంకర పండితుల పట్ల మధ్వులకున్న పూర్ణ విశ్వాసం ఎలాంటిదంటే ఆయన తన దగ్గర శిష్యకం తీసుకున్నప్పటికీ శంకర పండితుని పేరు మార్చుకోమని చెప్పలేదు అలాగే కొందరు అద్వైతులు తమ గ్రంథాలను కొన్నింటిని తస్కరించినప్పటికీ శంకర పండితుల మీద నింద పడనియలేదు పైగా జయసింహరాజు నుండి గ్రంథాలు తిరిగి వచ్చాక వాటి బాధ్యతను మళ్లీ శంకర పండితులకే అప్పగించారు ఎంతటే ఉన్నత్యం త్రివిక్రమ పండితులు ప్రతి రాత్రిపూట ఇంట్లో అందరూ నిద్రపోయాక మధ్య సిద్ధాంత గ్రంథాలను అధ్యయనం చేయసాగారు ఒక రోజు రెండు రోజులు రోజులు గడుస్తున్న కొద్దీ గ్రంథాల లోతుల్లోకి వెళుతున్న కొద్దీ తనలో ఇంత కాలంగా సాగుతున్న సందిగ్ధ స్థితికి తరపడుతున్నట్లు అనిపిస్తోంది తాను ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నట్లు అనిపిస్తోంది క్రమంగా సందిగ్ధ తొలగిపోతున్నాయి ఆ గ్రంథాల్లోని అర్థాల విశిష్టత నిరూపణ విధానం స్పష్టత నిరంతర ప్రమాణాలతో కూడిన ఉదాహరణలు ఒక్కొక్కటిగా త్రివిక్రమ పండితుల తత్వ విచారానికి మార్గదర్శనం చేస్తూ వచ్చాయి వాటి ప్రతి వాక్యంలోనూ భగవత్ తత్వం వారి మనస్సుని ఆకర్షిస్తూ వచ్చింది లోతుల్లోకి వెళ్లిన కొద్ది వెతుకుతున్నది ఏదో లభిస్తుందో అన్న ఆనందం పారవశ్యం త్రివిక్రమ పండితుల్ని ఆవహించాయి ఆ అధ్యయనంలో త్రివిక్రమ పండితుడికి తన తండ్రి గారు ఇచ్చిన సందేశ మాహార్థ్యం అర్థమైంది భగవంతుడి యొక్క గుణపూర్ణత్వాన్ని ఉపాసించటమే పరమ పద సోపానం భగవంతుడిని నిర్గుణుడిగా ఎంచి ఉపాసించటం అర్థరహితం ఒక్కసారిగా అంతుడికి చూపు వచ్చినంత ఆనందం త్రివిక్రమ పండితుడిలో పరవళ్లు తొక్కింది జ్ఞానోదయమైంది మధ్వలే నా స్వరూపోద్ధారక గురువులు అన్న నిర్ణయం మనసులో మొలకేది అలా నిర్ణయించుకున్నాక మధ్వాచార్యుల దర్శనానికి త్రివిక్రమ పండితులు సన్నద్ధమయ్యారు ఈ వార్త తెలిసిన అద్వైత పండితులంతా మధ్వాచార్యుల్ని వాదంలో ఓడించడానికి త్రివిక్రమ పండితులు వెళ్తున్నారని సమర్పడ్డారు త్రివిక్రమ పండితుల మనసులో ఉన్నది వేరు నేను నేరుగా మధ్యలతో వాగ్వాదానికి దియటం వల్ల వారి గ్రంథాల్లో చదివిన సంగతులను వారి ముఖత ఉపదేశంగా పొందటం సాధ్యపడుతుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాజ్యసభలో గ్రంథాల సమర్పణ సరిగ్గా ఇదే సమయంలో జయసింహరాజు ఆహ్వానం మేరకు మధ్వాచార్యులు కాసరగోడ చేరుకోవడం అక్కడ గతంలో పద్మతీర్థుల ప్రభుత్వాల చేత తస్కరించబడిన మధ్వగ్రంథాలను తిరిగి పూర్ణ ప్రజ్ఞలకు అందించేందుకు రాజు ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతోంది జయసింహరాజు తాను కంబళీ ప్రాంత పాలకుడైనప్పటికీ ఎంతో వినయ విధేయతలతో మధ్వాచార్యులకు స్వాగతం పలికి ప్రజలు పండితుల సమక్షంలో ఆయనకి ఉపచారాలు చేయటం నిండు సభలో తాను సంరక్షిస్తూ ఉన్న మధ్వగ్రంథాల భాండారాన్ని ఆయనకు వినమ్రంగా స్వాధీనపరచడం అతనికి ఒక ఆదర్శ పాలకుడుగా చరిత్రలో నిలిపాయి మధ్వల ఆదేశంతో శంకర పండితులు ఆ గ్రంథాలను స్వాధీనపరచుకున్నారు రాజసభలో గురు పండితులు ప్రజలు పాల్గొన్న ఆ సభలో మధ్వాచార్యుల పాదాల దగ్గర జయసింహరాజు కూర్చుని ఉన్నాడు సభ జరుగుతున్న ప్రదేశం త్రివిక్రమ పండితులుండే విష్ణుమంగళ గ్రామానికి ఒకటి రెండు మైళ్ళ దూరం మాత్రమే ఏ మధ్వ గ్రంథాలు చదవటం వల్ల తనలో తత్వ విచారానికి సంబంధించిన డోలాయమాన పరిస్థితి మబ్బులు విడిపోయినట్లు విడిపోయి దిశానిర్దేశం జరిగిందో ఆ గ్రంథాల సృష్టికర్తన చూడడానికి త్రివిక్రమ పండితులు మహోత్సాహంతో ఆ సభకు ఇచ్చేశారు నిండు సభలో బ్రహ్మ తేజస్ చుట్టి పూర్ణ ప్రజ్ఞలను చూడగానే త్రివిక్రమ పండితులకు శరీరంలో అణువణువు భక్తి ప్రపత్తులతో పొలకించిపోయింది ఆ క్షణంలో మధ్యల పాదాల వద్ద కూర్చుని ఉపచారాలు చేస్తున్న జయసింహరాజును ఉద్దేశించి త్రివిక్రమ పండితుల నోట ఆశువుగా స్వః సుందరి భుజలత పరిర్రహ్మణీధో గవత్పాద పద్మరేణు స్వానందదోతుంహూప జయసింహరాజ ఆనందీర్థ భగవత్పాదుల పాద పద్మముల ధూళి మీకు ముక్తిని కరుణించని ఇది ఇంద్రుడంతటి పరమశ్రేష్ఠులకు లభించే మహాభాగ్యం అలా మధ్వ సిద్ధాంత గ్రంథాలు ఆకళింపు చేసుకోవడం ద్వారా మధ్వతత్వం వైపు ఆకర్షితుడైన అద్వైత పండితుడు త్రివిక్రమ పండితులు